మాట్లాడేది సాధిస్తుంది యోగు ఐదో వచ్చాము పదిహేడవ ఐదు అధ్యాయం పదిహేడవ దేవుడు గర్తించి మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడ దేవుని శిక్షను ధృణీకరింపకుండా ఆయన గాయపరిచి గాయములను కట్టుకుని ఆయన గాయము చేయడం ఆయనే ఆయన చేతులే స్పష్టపరచుని కదా మరి ఏమంటున్నారు ఏమని చెప్తున్నాయి కదా మాత్రం అంటే దేవుడు కదా అంటే దేవుడు అంటే గర్తించే మనుషుడు అంటే ధనువుడు అంటా దేవుడు మనుషుడు మనుషుడు దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు చాలా ధన్యుడు కదా దేవుడు గద్దించినట్టు ఎంత ధన్యుల మనం కదా ఆయన తను ప్రేమించే బిడ్డలని గర్దిస్తాడు తను ప్రేమించే బిడ్డలని గద్దీస్తాడు కాని అన్ని వాళ్ళని గద్దించ తన బిడ్డ కరెక్ట్ ఆయన చెప్పినట్టు నడుచుకుంటే దేవుడు మన చెయ్యకుంటే కరెక్ట్ నడ గద్దీస్తాడు ఖచ్చితంగా దేవుడు కానీ గద్దించినప్పుడు ఆయన శిక్షకు లోబడకపోతే ఆయన బిడ్డల మనం ఉన్నట్టు కాదు కదా చాలా మంది ఏంటంటే కొంచెం శ్రమ లాంటి బాధ రాగానే మనము ప్రార్థన అని పక్కన పెట్టేస్తాము కదా ప్రార్థన పక్కన పెట్టడం వాకి పక్కన పెట్టి మనుషులను ఆచరించి నడుస్తుంటాం కదా ఈ శ్రమ వచ్చింది కదా ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే ఒకవేళ దేవుడే పెట్టిండమో శ్రమ మనకి మనం కదా కరెక్ట్ కావడానికి సరి అని మనం అనుకోవాలి కదా అప్పుడు అనుకోవాలి కదా దేవుడు మనుషు దేవుడు గద్దించి మనుషులు చాలా ధన్యుడు అంటా సర్వశక్తులకు దేవుని శిక్షణ త్వీకరింపద్దు అంట మనకి కదా మరి మనం గద్దంపు వచ్చిన వచ్చినప్పుడు మనకు క్షమ వచ్చినప్పుడు ఎవరిని దూషించదు ఎవరి అనద్దు ఎవరిని మనము కదా తీర్చపరచదు కదా గద్దంపు దేవుడు గద్దించినప్పుడు క్షమ ఏ విధంగా వస్తుంది కదా ఎవరైనా మనం గాయపరిచే మాట్లాడే వాళ్ళు వస్తారు కదా ఎక్కడైనా ఏదో ఒక నిందించేవారు కానీ మననే మన శరీర మనకి బాధ రోగాలు వస్తుంటే కదా క్షేమ ఎక్కడి నుంచి అని కానీ అది మనం కరెక్ట్ కావడానికి వస్తుంది మనం బలపడటానికి వస్తుంది అని మనం తెలుసుకోము కదా అయితే చూడండి మనము తెలియక వాళ్ళని వీళ్ళని వాళ్ళని వీళ్ళని ఏం చేస్తుంటామో అడుగుతా ఉంటాం కదా మనకు వచ్చిన శ్రమ కానీ మనం అనుకోవాలి దేవుణ్ణి గర్దిస్తుంది కాబట్టి కదా ఈ శ్రమ నాకు దేవుని వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు దావి వచ్చింది శ్రమ శ్రమ ఏం చేస్తాడు అంటే ఆయన దూషిస్తే స్థాపన స్థాపన పడుకుని తిడతా ఉంటాడు ఆయన తింటా ఉంటే పక్కన ఉన్న నేను ఒక మాట అంటే అతను పోయిన ఏం చేస్తా అంటాడు ఒక్క మాటకి ఒక దెబ్బగా నేను తాగుతానంటే అంటే సాగితా వద్దంటాడు సాగిత వద్దంటాడు ఆయనకి దేవుడు ఆమోదం ఆజ్ఞిస్తాను గానీ ఆయన నన్ను అంటున్నాడు కదా ఒక వ్యక్తి మనని వచ్చి దేవుని ఆమోదం లేకుండా రాడు కదా ఎవడు మనని అనడు వచ్చిందంటే ఆయన ద్వారానే వచ్చింది కదా నా విషయంలో నాకు దేవుని ద్వారానే వచ్చింది అనుకుంటాను నేను ఏదైనా ఆయన ద్వారా వచ్చింది కాబట్టి నేను సరి ఈ రోజు దేవునిలో ఉండి నడుచుకుంటున్నాను లేకపోతే నేను ఎక్కడ ఉంటుంటాను ఒకవేళ ఆయన గద్దించి నన్ను శ్రమ శ్రమ పెట్టకపోయింటే నేను ఎక్కడ దూరం ఉంటుంది కదా దేవుకి రాకపోతుంటే నేను ఆయన ఎందుకోసం శిక్షించు శ్రమ పెట్టిన మనకి మనం సరిగ్గా అవడానికి కదా ఇంకేమంటుందంటే గాయపరచ ఆయన గాయపరిచి గాయములను కట్టును అంట ఆయన ఆయన గాయపరుస్తాడు ఆయనే మన గాయములను కట్టుతాడు ఇంకేమంటున్నాడు ఆయన గాయములు చేయను ఆయన చేతులు స్వచ్ఛత స్వచ్ఛపరచును కదా అలా ఆయన స్వస్థత ఇస్తే ఇంకా ఎవరు మనకు కదా ఏది ఏ తెగులు వచ్చినా మనం మంచిగానే ఉంటాం చూడండి కరోనా టైం ఎంతో మందికి తెగులు దేవుడు మనల్ని తప్పించుకున్నా అంటే ఆయన ఇచ్చి ఆయన స్వచ్ఛత ఇస్తే మనకు ఏ తెగులో మనం బడ ఏది కూడా మనం ముట్టలేదు కదా ఇంకేమంటుందంటే ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగిన నీకు ఏ తీరు తగులేదు కదా మరి ఆరు బాధలు వచ్చినా గాని మనకంట నిన్ను విడిపించను దేవుడు ఏడు బాధలు కలిగిన తగ్గదు ఆరు అంటే ఏంటి ఏడు అంటే తెలుసు అందుకు ఆరంటే మనిషి ఆరు రోజుకి దేవుడు మనిషిని సృష్టించిన మనిషి ఏడు అంటే ఆయన విశ్రాంతి ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తే ఎట్లుంటాం మనం ఏ కిడు ఉంటా ఉండదు కదా నువ్వు ఉంటే ఏ కిడుని నువ్వేం పట్టించుకో కదా శరీరం ఉంటేనే అన్ని బాధలు మనకి శరీరకరమైన మనిషి ఉంటే శరీరకరమైన చూపులున్నా మన ప్రవక్త శరీర శరీరకరంగా ఉంటే అన్ని బాధలే మనకు ఎప్పుడైతే మనం ఆత్మీయంగా మారుతామో ఏది మనకి బాధకరంగా అనిపించదు లోకంలో ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు దేవంతోనే ఉంటారు మళ్ళీ లోకంలో దేంతో ఓల్చుకోరు ఉండరు నిజంగా చెప్తున్నా నేను నా నా సొంతంగా అనుభవంతో చెప్తున్నా కదా శరీరంగా ఉన్న రోజు ఏడుస్తాము బాధపడతాము వీళ్ళని దూషిస్తాం వాళ్ళని దూషిస్తాం వీళ్ళని అంటే నట్లన్న రిట్ల మీరేది ఏదంటే అన్ని మనుషులు పెట్టుకొని బాధపడతాయి ఆత్మీయంగా ఉన్నామనుకో ఎదుటి వ్యక్తి మనం ఏమని అన్నా గానీ మనం బాధపడమంట ఇది వచ్చిందంటే దేవునికి వందనాలు ఎందుకంటే నాకు దీవనకరం అది కదా సైలెంట్ అయిపోవాలి అయితే ఇక్కడ చూడేమంటున్నాడు దేవుడు ఆరు బాధల నుండి ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగిన నీకు ఏకీడు తగులదు కదా ఎందుకు తగలేదు ఏకీడు నువ్వు ఎట్లున్నావు కదా అందుకే మనం ఏం చేయాలంటే దేవుడు ఏమన్నాడు మీరు దైవముల అన్నాడు ఒక సీతనలో హా మళ్ళీ కూడా ఏదో దేవుడు స్వార్తులలో కూడా అన్నాడు కానీ దేవుడు కూడా అన్నాడు అంటే ఒక చోట ఏసేవి కూడా పలిచిడు అయితే అయితే ఎందుకన్న మీరు దైవమూల అంటే ఆత్మస్వరూపులే కానీ మీరు శరీరులు కాదు కదా కదా దేవుడు అన్నాడు కదా మీరు శరీరులు కాదు ఆత్మస్వరూపులే మీరు అందరూ ఆత్మగానే చూడాలి ప్రతి కదా మనం శరీరకాన్ని చూస్తే మనకి అన్ని చెబుద్ధిగా ఉంటుంది కదా గోపాలు ద్వేషాలు బాగుపడితే మనం చూడలేము అట్లా ఉంటుంది అనమాట స్వభావమే అంత శరీర స్వభావం ఆత్మ స్వభావం అట్లా కాదు కదా ఆత్మఫలం ఏముంటుంది దిగా శాంతము దయాలుత్వము ఆత్వికము మంచితనము కదా ఆశా ఇవన్నీ ఉంటాయి ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి ఈ ఫలాలు ఉంటాయి అందుకే నేను సమాధానం కూడా సమాధానంతోనే చెప్తాం మరి ఇంకేమంటుంది క్ష్యామము క్షామమున్న మరము మరణము నుండి యుద్ధమున కడ్గబలం నుండి ఆయన నేను తప్పించను నోటి మాట చేత తరలు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయు మరి నోటి మాటల చేత కూడా మన హృదయాలు ఎంతో గాయపడతా ఉంటాయి కదా ఆ నోటి మాట యొక్క బాధ తగలకుండా కూడా దేవుడు ఏమంటున్నాడు నీకు తగలకుండా చాటు చేయును దేని వల్ల చాటు చేస్తున్నాడు దేని వాక్యం వాక్యం చాటునే ఉంటాం మనకు మనం అంటాం దేవాణి రేఖల కింద కాపుదే ఆయన రేఖలు అంటే వాక్యమే అదా నువ్వు ఎట్లయితే ప్రతిరోజు దేవుని వాక్యం దానిస్తావు ఆయన రెక్కల కింద ఉన్నట్టు కదా ఆయనే చాటునే ఉన్నట్టు హనా వాక్యానికి మీరు దూరం ఉంటే దేవుని చాటునున్నట్టు కాదు కదా ఎక్కడో దూరం అని తగుతావు ఆయన రెక్కలు చాటు ఉంటే మనకి ఏం తగలదు కదా ఇక్కడ ఏమన్నా నోటి మాటల చేతి తగులు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను కదా చాటు అంటే మనం దేనికి చాటుకుంటాం చెప్పండి వాక్య చాటునే ఉండాలి కదా వాక్యమే మనం బలపరిచేది మనం సరి చేసేది మనం నడవడే అంటే కదా ఆయన రెక్కలేగిందా అంటే అవి వాక్యమే కదా ఇంకేమంటున్నావు ప్రళయం వచ్చి ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు అంటా కదా ఇంకేమంటున్నావు పొలములో నీ రాళ్ళతో నిబంధన చేసి ఉండువు చేసే పని కదా అడవి మృగంలో నీతో సమ్మ సమ్మతిగా ప్రళయమును క్షేమమును వచ్చినప్పుడు నువ్వు వాటిని నిర్లక్ష్యము చెయ్యదు ఇప్పుడు వచ్చేటివన్నీ ఏంటి చెప్పండి ఇప్పుడు ఏమొస్తాయి ఎక్కడ నా మంచి ఉందా ఇప్పుడు ఎక్కడ మంచిలేదు ఎక్కడ కలవరమే ఎక్కడ వచ్చినా బాధలు వేదన అబద్ధాలు మోతాలు ఏది ఎవరి నమ్మదు అట్లనే ఉంది అంటా మన మనకు మోసం దృష్టి కదా ఎక్కడ నువ్వు అసలు అర్థమైతుంది లోకం ఎక్కడెక్కడ ఎట్లయితుందంట అయితే ఈ టైంలో మనం ఎట్లుంటామంట కదా ప్రళయం వచ్చిన నువ్వు దానికి భయపడవు కదా ఇంకేమంటే అడవి మృగము నీకు సమ్మతిగానే ఉంది ప్రళ ప్రళయమును క్షామమును వచ్చినాను నువ్వు వాటికి నిర్లక్ష్యం ప్రళయం వచ్చినను వచ్చినాను నువ్వు దానికి భయపడవు కింద ప్రళయమును క్షామమును వచ్చిన నువ్వు వాటికి వాటిని నిర్లక్ష్యం చేయదు అని ఉంది ఈ ఇప్పుడు ప్రళయం లాగా ఒకటంటే ఒకటి ఒకటే ఒకటి ఒకటేనే కదా అయితే ఏదొచ్చినా మనం స్థిరంగా అంటే దేనికి భయపడము కదా కరువు వచ్చినా కడ్గం వచ్చినా ఏది వచ్చినా మనం భయపడము కదా ఆయన అత్తుకొని ఆయన మనం ఉంటే కదా ఏది కూడా మనం వచ్చినా భయపడమంట కదా మనకి ఏదైనా రోగం వచ్చినా భయపడము మన దేవుడు స్వస్థపరచుకోడు కదా ఆయననే స్వస్థపరచుకోడు కదా ఇంకేంటి అడవి మృగములు అంటే అడవి మృగములకు నువ్వు ఎంత మాత్రం నువ్వు కదా ఈ రోజులలో అంతా ఉంటారు వాళ్ళ మాటలు చేతలు అవుతున్న మాట మృగంలాగా ప్రవర్తిస్తుంటారు ఆ ముగంలో నుంచి కూడా దేవుడు ఏమంటున్నాడు భయపడమంట కదా మృగంలో మనం భయపడమంట చెప్పలే మన ముందు ఎలాంటి ఎలాంటి వాళ్ళు మనకు ఎదురవుతారో చెప్పా ఎలాంటి ఎలాంటి వాళ్ళకి చెప్పాలో మనం కానీ వాళ్ళకు కూడా భయపడకుండా పెడతాను నీ డేనా క్షేమ నివాసం అని నీకు తెలియను మరి దేవుడు మనలో మనతో ఉంటే మనకంతా క్షేమ నివాసంగానే ఉంటుంది మన ఇల్లు మనం ఎక్కడున్నా కానీ మరియు ఇంటి లెక్క చూసుకుంటే ఏది కూడా పో పోయి ఉండదు అంట ఇల్లు అంటే ఇల్లు అంటే మనము మనము ఏమంటే ఆత్మీయంగా ఏమంట భవిష్యకాలంలో నువ్వు నా ఇల్లంతటి నమ్మకం మన ఇది రక్షింప కూడా రక్షణ పొందిన వారు దేవుని ఇల్లు కదా ఆర్థికంగా చూసుకుంటే మనము రక్షణ పొందిన వారు అంతా దేవుని ఇల్లే ఉన్నారు పోషట్లయితే తన ప్రజలందరూ నమ్మకంగా ఉన్నారు దేవుని మనం కూడా అట్లా ఉంటే మన ఇంట్లో మనము ఏది కూడా లెక్క మనకు తక్కువ కాల ఏది పోదు అట్లా చూస్తే మనము ఆ అట్లా ఆర్థికంగా చూసుకుంటే కూడా అన్ని సమృద్ధిగానే ఉంటాయి మనకి ఒకవేళ నీకన్నా వాకింగ్ చెప్పి నీకు ఎవరైనా పిల్లల్లాగా అయితే కూడా వాళ్ళు కూడా నుంచి దూరం పోరాన్నట్టే కదా మరియు నీ సంతానమును విస్తార మగున విస్తారం మగునని నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించదు నీకు తెలియదు కదా వాటి కాలమున ధాన్య ధాన్య పనులను ధాన్య పనులను ఇల్లు చేరునట్లు కదా పూర్ణ వయస్సు గలవాడవే నువ్వు సమాధికి చేరుదు అని అంటున్నాను కదా మేము ఈ సంగతి పరిశోధించి చూచిటివి అది అలాగే ఉన్నది ఇదంటే పరిశోధించి చూస్తే ఆ సంగతి అలాగే ఉన్నదంట ఎవరు మాట్లాడుతున్నట్టు వాక్యం కదా కదా పరీక్షించి చూస్తే అలాగే పూర్ణ వయస్సు పూర్ణ వయస్సు గలవాడే సమాధికి చేరుదు అంటే అర్థమైంది అన్ని నువ్వు ఈ మంచిగా నువ్వు దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటే కదా ఆయన నడిపించిన నడవల్లో మనం నడవాలనమాట వాక్యానుసారంగా మనం నడుచుకుంటే ఎట్టు ఉంటామంట పూర్ణ ఆయుష వారమే మనం సమాధికి చేయటం అంట ఇక్కడ చూసుకుంటే ఆ ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో భూమి మీద నడువుల కాలం అంటే యుద్ధ కాలం కాదా అని అనుకోడు వారి దినవులంట కూలీవాణి కావా కదా నీడలు మిగులు ఆపేసించు దాసని వాళ్ళని అదే ఉన్నాయంట భూమి మీద నరువులు పడే కాలం అంటే యుద్ధ కాలం లాగానే ఉంటదంటే యుద్ధంగా ఉంటది ఎక్కడ కదా ఒక్కరు మించి ఒకళ్ళు పోటీ పడుతా ఉంటారు కృష్ణ ఏ రంగం ఎటు ఏ దాంట్లో చూసినా కానీ పోటీకి పోటీ పోటీ అంటే అంత అట్లా ఉండదు కదా మనం దేవాలైతే అట్లా ఉండదు కానీ మనకి యుద్ధ కాలం ఉంది కానీ ఈ యుద్ధంలో మనకి ఎవరితో యుద్ధం ఉంది ఆ మనము హెబ్రియులంట కదా ఏమని చెప్పి మనం పోరాడుచున్నది అంధకార శక్తులతో ప్రధానులతోనే ఆకాశం అందు ఆ శక్తులతో కదా మనం పోరాడుతుంది మనుషులతో కాదు కదా అయితే ఆ అయితే మనకి ఎప్పుడు ఆత్మ యుద్ధమే ఉంటుంది ఆ యుద్ధంలో మనం ఎట్లుండాలి ఎట్లుంటామంటే ఎట్లుండాలంటే జయించి మన ప్రభువు జయించిన వాడు కదా మనం కూడా జయించి జయిస్తూనే ఉండాలి యుద్ధంలో కదా నరుల కాలం అంటే కదా భూమి అందుకేందంటే మనం జయిస్తా బాగుండాలి పోతేనే ఉండాలి ఎప్పుడు జయిస్తాం మనం వాక్యంలో ప్రార్థనలు ఉంటాయి కదా జయిస్తాము చలారిపోతే దేంట్లో జయించలేము కదా అయితే మన యుద్ధంలో మనకి మన యుద్ధ ఉండాలి కదా యుద్ధంలో పోరాటం ఉంటేనే ఉంటుంది మనకి భూమి మీద కాదు చచ్చేంత ఆ యుద్ధంలో మనకు దేవుడు విజయం ఇస్తూ ఉంటారు కదా చూడు నేను మన ఒకరి ఒకవేళ ఇంటికి పోయినా పోతే ఆ రోజు నైట్ అంతా ఏమో ఉగాలు అవి ఇవ్వచ్చాయి నేనంటా ఏమో తీసుకొని పాముల లాగా నా మీదికి ఆ కళలు నేను ఆ రెండు రాంచులు ఎలా గంటగోళ్ళలా ఉంటది దాన్ని చూసి దాంతో కొట్టేస్తున్నానంట ఏ మృగం వచ్చినా దాని దిశ కొట్టేస్తున్నాను చూడు కదా అయితే యుద్ధం ఉందా లేదా చెప్పు ఆత్మీయంగా చాలా యుద్ధం ఉంటది మనుషుల మనం ఎదురుగా కనపడదు ఓరికి శరీరాకంగా ఉన్నది కానీ ఆత్మీయంగా యుద్ధం ఎంతో ఉంటాయి అవి మనం వదులుతూ ఉంటాయి ఎంత పడుతుంటే కానీ దేవుడు మనకి వాటి మీద విజయం ఇచ్చింది కదా వాటి మీద అధికారం ఇచ్చింది జయించడానికి కదా ప్రతి క్షణం యుద్ధమే ఉంటది లోకమే యుద్ధం లేని రోజే ఉండదు మనం పడుకున్నా కానీ మనకి యుద్ధం జరుగుతూనే ఉంటది నిద్రలో పోయినట్టే ఉంటుంది కానీ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో దేవుడు విజయం ఇచ్చేది కూడా కనిపిస్తుంటుంది ఒక రోజు నేను ప్రార్థన చేస్తుంటే మూడు గంటలు లేచి ప్రార్థన చేస్తున్నాను చేస్తుంటే నాకు ఎప్పుడు దర్శనం మన ఒక రోజు అన్న ఇట్లా మంట తగిలి ఖాళీ వెళ్ళిపోతుంది పాడా ఫుల్గా మంటలు తగిలి వెళ్ళను ఉరిగిపోతుంది ఇది ఎందుకు ఇట్లా ఇది ఏంటో పెట్టబడ్డది అని చూస్తే నాకు తర్వాత అది ఏముండేనామో అట్లా ఆ దేవుడి యొక్క మంట దగ్గి నాకు ఆత్మంగా నేను ఆ పోరాటం చేస్తున్న ప్రార్థంలో దేవులతో అవుతుందని చెప్పండి అయితే దేవుడు అయితే ఎప్పుడు నువ్వు జయిస్తావు ఆయన అందు భయభక్తులు జరిగితే ఆయన రెక్కలు చాటుంటే జయిస్తూనే ఉంటాం ఆయన రెక్కలు చాటు ఉంటే జయిస్తూనే ఉంటాం మనం మన ప్రభు జయించు కదా మనం కూడా జయించాలి మన ప్రకటనలో చూసినాము ఒక అంటే జయించి చేస్తూ పోదాం చేసాను చేస్తే మనం దేవుడి బిడ్డల వారసు కుమారులమైన మనం కూడా చేయించుకునే ఉండాలి చేయించుకుని పోతే చల్లబడటానికి చల్లబడ్డానికి చల్లబడ్డామంటే ఇది అంతే లోకంలో పడిపోతాం నాకు జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చాలా ఎట్లుంటది జాగ్రత్తగా ఉంటా భయంతో అనుకుంటాం మనం ఏం కానీ ఉండాలి ఏమన్నట్టు కదా అది దేవుడు మనల్ని గద్దించినప్పుడు శిక్షించినప్పుడు బాధపడేసమో వచ్చినా కదా నాకు మొన్న బాగా లేకుండా కదా రోజులు చెప్పలేము దేవుడే గద్దెంపు నాకు అది కదా నేను సేవకి ఎంత చెప్తే నేను ఆ వెళ్దాంలే తర్వాత తర్వాత తర్వాత అనుకుని చాలా నేను వద్దేసుకొని కూర్చున్నాను అని నేనేం చేసిన తీవిన పరిస్థితి విషయంలో అయితే నాకు అట్లా వచ్చింది బాధ వస్తే నేను అనుకున్నా సరే దేవుడు అని అని అట్లా బాగు అని అట్లా పెట్టినందుకే ఈరోజు సేవలో తిరుగుతున్నా ఒకేలా రాకపోతే నేను తిరగకపోతుండే సేవలో బాగాలేని వాళ్ళకు చెప్పడం వాళ్ళని ఓదార్చడం వాక్యం చెప్పి వాళ్ళని బలపరచడం అన్నట్టు మనం నేర్పొచ్చుకున్నప్పుడు దేవుడు పోకుండా ఉంటే మన వీరికి శిక్ష అవసరం కదా అందుకే ఆయన గద్దుపులకు మనం లోబడాలి ఏంటి ఆయన శిక్షను ధృవీకరించడం మంచిది కాదు చాలా ఏం చేసినంటే ఆ అన్నవాళ్ళు విన్నా కూడా నేను దేవుడు నాకు ఏం చేస్తాడు అటు అంటే అంటూ ఉంటారు దేవుడు మంచిది చేస్తాడు ఆయన అసలు చెడు చేసే ఆయన స్వభావమే కదా ఆయన స్వభావం మంచిది కదా ఎప్పుడు తప్పుగా అనుకోండి భూమి మీద యుద్ధకాలం లాంటి మన కాలం కాబట్టి ప్రార్థనలో ఉండాలి ఎక్కడ నుంచి ఏమోస్తున్నా ఎక్కడి నుంచి ఎవరు ఏం చేస్తారో తెలియదు కదా ఈ రోజులలో అయితే ఒకరికొకరు అసలు భూమి మనకుండా ఇంకా ముందు ఎక్కువ ఉంటుంది మనం శాంతి ఉండదు సమాధానం దేవుడు మనకి శాంతి సమాధానం యుద్ధంలో ఉంటాం అన్ని ఉంటాయి కానీ సమాధానం ఉంటది శాంతి ఉంటుంది మనకి యుద్ధకాలంలో మనం ఉన్నా కానీ దేవుడు మనకు సమాధానం శాంతి విజయం ఇస్తూ ఉంటారు మనం ఎన్నుకొని దేవుడు చూసుకుని వేరే వాళ్ళకి విడుదల ఇస్తాం బంధకాల నుంచి సమస్యల నుంచి అన్నిటి నుంచిగా అందుకే వెళ్ళి మాట్లాడుతుంది చెప్పటానికి ఇంకో చిన్న వాక్యం చూసినాము ప్రసండ్ ఆ పరమగీతము రెండో అధ్యాయాన్ని పదహారో వచనం సామెతల సామెత ప్రాంతల రెండు అక్క పదహారు పదహారు రెండు అధ్యాయము పదహారు వచనము పరమగీతము నా చెప్పండి రెండు పదహారు ప్రసంగి అవుతున్నాను పరమగీతంలో నన్ను నా ప్రాణప్రియుడు నా వాడు నేను అతని దానను అనగాల అట్లా నా ప్రియుడు నా ప్రాణపేరు నా ప్రియుడు నా వాడు నేను అతని దానను పద్మూరున్న చోట అతడు మందలు నేర్చున్నా అంట అను నేనంటాడు నా వాడు నేను అతని దానను ఎప్పుడు అతని దానవేత ఆయన బిడ్డ అంటే ఆయన నుండి అతని దానం కదా మన లేకపోతే మాటలు ఒక దగ్గర చెప్పుకుందంట ఆ అదే దేవుని ఇందాక చెప్పిన దేవుని శిక్షణ అంటే త్రోణీకరించుకోవాలంటే దుర్బీజం అంటే దేవుని బీజం ఆనందు ఉండదంటా ఇప్పుడు ఆ దేవుని బీజం ఉన్న ఈ మాట పలకగల కదా నేను నా ప్రాణపీడు నావాడు నేను అతని దానము అదా ఇంత మంచి కదా పద్మముల చోట అతడు నన్ను పద్మములు అంటే పువ్వులు సువాసన పువ్వులు పచ్చదనము అదా అక్కడ మనం వేపు చున్నామంటే మద్దతు చల్లని గాలి బీచ్ బీచ్ వరకు నీడలు లేకపోవడము లేడి పిల్ల వలము కుండల మీద త్వరపడి కాదు చూడండి అంటే నేను ఎట్లా వస్తుంది ఏదంటే అయితే కొండ మాటల మీద త్వరపడి రమ్ము అని అంటున్నాడు ఎందుకంటే దేవుడు ఇక్కడ మేపుతున్నాడంట పద్మములు ఉన్న చోట మేపుతున్నా పువ్వుడు సువాసలు అంటే మనకు వాక్యానికి సమావేశం మన ఆత్మకు కావాల్సింది వాక్యమే కదా మంచి మంచి తేలి రుచి ఆహారం కాదు కదా దేవుడేమో ఆ మీరు క్షయమైన ఆహారం కూడా మీరు ప్రయాసపడకలి అక్షమైన ఆహారం అక్షమైన ఆహారం అంటే మనకి వాక్యం కదా ఇంకేక ఉంది మనకి అందుకే మంచి పద్మముల చోట లేకున్నా అయితే మనము నా ప్రాణ వాడు నేను అతని దానం అన్నట్టు మనం ఎప్పుడు కదా అయితే నేను మనం ప్రార్థన మన ప్రాణప్రియుల్లాగా ప్రార్థించాలి దేవుని నేను ఏడ్చిన అంటే ఇంటికి వచ్చి నాకు ఎందుకే బాధ అనిపించింది నేను వచ్చేసరికి పండుగ ఉన్నాను మా ఆయన తీదేమని కలిసిపోయినట్టే పండుగ తీదేమని లేపినా లేపే ఎంత సేపు ఉంది నాలో సేపటి కోసం ఎందుకే పైన బాగా పెడిపోతే అప్పుడు నాకు అనిపించింది దేవుడే నా ప్రియుడు దేవుడే నా తండ్రి సమస్తం నా దేవుడే నాకు అని నేను నీ దానను ప్రభా నీ సోతులు నేను కదా నానమ్మని నాకు బాధ్యత తీసుకుని కాదు ఎంతో నాకు బాగుంది భారం పోరాక మనకి ఈ లోకంలో ఎవ్వరు భర్తకైనా భార్యకైనా భర్తకైనా దేవుడే కదా సమస్య ఈ లోకంలో ఏది మనం వెంటనే రాదు ఎవరు మనం అర్థం చేసుకోరు మన ప్రజల బాధ మన ప్రభుత్వాలు చెప్తుంటేనే మన దేవుడే కానీ మనం మన భారం గురించి తీసుకోశ్వరుల గురించి మనం ఆలోచించాలి దేవుడు ఎందుకంటే అందరి గురించి ఆ శివంగా స్థాన పెట్టి తను చివరికి రం పొట్టి వరకు మనం చిందించుంది కదా దేవుడు దేవునికి భారము కదా అందరి రక్షణలోకి రాదు ఆత్మలన్నీ మనం ఏం చేస్తాం మన గురించి ఏరుస్తే బాధపడతామని కానీ ఆ టైంలో మనం ఏం చేయాలి మనము దేవుడు మనం రక్షింపబడ్డాం కాబట్టి వేరే వాళ్ళు రక్షణ కదా నీ కోసం అందరి కోసం మనం ప్రాణిపెట్టిన నువ్వు ఏరుస్తే నీకు ఉంటే దేవుడి మీద ప్రేమ ఉంటే ఆయన బాధ మనకు అర్థమవుతుంది అక్కడ అందరి గురించి ఆయన రక్తం జీవితం ప్రాణి పెట్టి అప్పుడు మనం పరిగెత్తాం ప్రస్తుతానికి అయ్యో నశించిపోతారు అయ్యో నశించిపోతారు వీళ్ళకి చెప్పాలి వాళ్ళకి చెప్పాలని ఆగటం ఉంటది మనుషులు లేకపోతే ఉండదు మనకి అయితే నైట్ నాకు అడ్డే అనిపించింది నేను ఏడ్చినాక నా భారం తక్కువైనా అప్పుడు అనిపించు ఇంతమంది నశించిపోతుంది అని ఎక్కడ దిశ పరిగెత్తాలి చెప్పాలి టైం కూడా తక్కువ ఉంది కదా ముందుకెళ్తే చెప్పే అవకాశం కూడా ఉంటదా జాగ్రత్త మనము ఏంటి అని అంటే చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి అన్నిట్లో కరెక్ట్ నడుచుకో దేవుడు నాకు ఈ రోజు ఏం మాట్లాడే ఇవేం మాట్లాడి మాట్లాడు యుద్ధకాలం మనం భూమి ఉంటాం కానీ దేనికి కూడా మనం భయపడదు ఫస్ట్ మాట్లాడే దేవుడు ఆయన స్వచ్ఛపరచుడు ఆయన గాయపరచడు ఆయన గాయములను కట్టును అని చెప్తున్నాడు అంతా మనం యుద్ధకాలంలో ఉన్న అన్నింటి మనం దేవుడు పోషిస్తూ ఉంటారు నడిపిస్తూ ఉంటారు కదా ఇతరులకి ఇతరులను ఆదరించే వాళ్ళకి మనం పెడతాడు దానికి సిద్ధపడదు ఇతరులను బాగు చేయడానికి మనల్ని సిద్ధపరసి మనం ఎట్లుండాలి ఏది లోకంలో పట్టించుకోదు ఎవరు ఏమైనా పట్టించుకోండి దేనికి బాధపడదు ఎవరికోసేమో ఉండాలి ఆరాటం అని నాకు తెలిసింది మనం బాగలేనప్పుడు అంతకుముందు నాకు తెలియకపోతుండే ఇవన్నీ కళ్ళు ముస్కల్ ప్రాబ్లం చూస్తున్నాం నా భాషన్ తల్లి సుక్రభా నీకు లెక్క నిం మిప్రభా మా కాలం అంతా ప్రభావిరా పర్యంతం వరకు ప్రభా యుద్ధ కాలం సుప్రభ అయ్యా నా మీకు బాగా చూస్తా మేము శరీరకరంగా గురించి నేను క్షేమైన ఆహారం గురించి మేము యుద్ధం చేస్తున్నాం ప్రభా నా తల్లి ఆత్మీయ ఆహారం గురించి మేము యుద్ధం చేస్తున్నాం అంట నా తల్లి నీకు ఈ యుద్ధంలో మాకు ఒక విజయం నిర్ణయించండి అనేక ఆత్మల గురించి కూడా మాకు యుద్ధం ఉంది సుప్రభ నా తల్లి యుద్ధం ఉందని ప్రభా మే వెంకజన్ని వేయడానికి వీలైతే సుప్రభ అయ్యా గెక gutన్ 9గెి గద్దడే ధన్యుడు అంటున్నావు ప్రభ అయ్యా ఈ దండ మాకు అందరికి ఇస్తున్నావు ప్రభ నీకు లెక్కలేని వనాల భిన్న వాక్యం ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చండి ప్రభ ప్రతి ఒక్కరికి యుద్ధం ప్రభ అలసటి చెందకుండా ప్రభ ఆయా లేడీ కొండలకు పరిగెత్తుటకు మీరు ఆ కొండలతో మీ మార్గం తెలిసిన తీసుప్రభ అయ్యా పద్మలు దగ్గర ప్రభా మమ్మల్ని నడిపిస్తా అంటున్నా ప్రభ మీ సువార్తలో మమ్మల్ని నడిపిస్తున్న ప్రభ మీ సువార్తలో ప్రభ ఎంతో మనశాంతి సమాధానం ఉంది ప్రభ జీవితం ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ఎంతో మంది ఆత్మలు నశించిన ప్రభా వాళ్ళందరినీ సన్నిధి గుర్తుకు నీకు మమ్మల్ని అందరినీ అభిషేకించినానాన్ని మీ సేవలో బలంగా వాడుకోండి మా ద్వారా అద్భుతాలు జీవించండి రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలి ప్రభా చాలా తెగులతో క్షయంతోని ప్రభ నా తన్ని కరువుతో ఇరుకుతో ప్రభా అక్కడ మమ్మల్ని నడిపించిందనా మా ద్వారా మీరు గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి ఆ అమ్యాంధి వారికి నాన్న మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన క్రియలకి కంటే అధికమైన కిరలు మా ద్వారా మీరు జరిగిస్తాయని మీరు మాకు మాటిచ్చినారు ప్రభా అటువంటి కార్యాలు చేయడానికి ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి విశ్వల బలంగా వాడుకోండి నా తను మీరు అద్భుతం ఆర్చుకోమానికి మా ద్వారా మాయమ తెచ్చుకోమని యేసుక్రిస్తు నామీ కుట్టున్నాను తండ్రి అమ్మే మార నాట యేసు ప్రభ త్వరగారం రక్తమే చేయం ప్రవేశ నామే చేయం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాద్యాలన్నీ నాశనం మన ప్రభు అయిన ఈ క్రీస్తు నా మమ్మల్చిన ప్రతి ఒక్క సిస్టర్స్ కి కేబి పులి బ్రదర్స్ కి సువార్తకెళ్ళిన బ్రదర్స్ కి శాంతి సమాధానం వెళ్ళినప్పుడు నడుపు కలుక అమ్మాయి